దుర్యోధనుడిని జైల్లో పెట్టచ్చు లేకపోతే పాండవులకు వెళ్ళి యుద్ధం చేయొచ్చు ఇవన్నీ చేయకుండా తను తనే కట్టేసుకున్నాడు వ్యక్తిగత ధర్మం కోసం దానికోసం దుఃఖం పట్టడం ఏడవటం తప్ప అతను చేయగలిగింది చివరికి అధర్మం వైపే యుద్ధం చేశాడు ఇక్కడ ఈ తప్పు మరి ఇంకొంచెం వెళ్తే సమాజం అంతా కూడా ఒక ద్రౌపది అని ఒక స్త్రీ అని కాదు ఒక పట్ట మహిషి ఒక రాణి అయినటువంటిది ద్రౌపదిని నిండు సభలో వస్త్రాపహరణం చేయటం అనేటువంటిది అది వ్యక్తిగతంగా తీసుకోకూడదు ఒక రాణీకే అటువంటి భద్రత లేనప్పుడు ఒక స్త్రీకి మరి ఆ దేశంలో ఉన్న స్త్రీల సంగతి ఏమిటి ఎవరన్నా అక్కడ ఏదన్నా ఉంటే రాజుగారి అలా చేశారు నేను చేస్తే తప్ప అంటారు రామాయణంలో కూడా సీతని ఏలుకున్నాడని చెప్పి ఒక చాకిలివాడు రాముడు చేసిన తప్పు నేను చేస్తానా బయటికి పోముడు అది విని సీతని అరణ్యపాలు చేయటం వాల్మీకి దగ్గరికి వెళ్ళటం లవకుశలు పుట్టడం మనకు తెలుసు అక్కడ ఆయన సమాజ ధర్మం కోసం వ్యక్తిగతం త్యాగం చేశాడు రాముడు సీతని అడవులకి పంపడం ద్వారా భార్యల భర్త ఉండాల్సినటువంటి వ్యక్తిగత ధర్మాన్ని త్యాగం చేసి ఎవడో ఒకడు అన్నాడంటే రా రామరాజ్యం కాబట్టి సమాజ ధర్మం కోసం వ్యక్తిగతం త్యాగం చేసి భీష్ముడు ఏం చేశాడు సమాజ ధర్మం కోసం వ్యక్తిగతం త్యాగం చేయకుండా వ్యక్తిగత ధర్మం కోసం సమాజాన్ని అధర్మంలోకి నెట్టాడు ఇక పాండవుల విషయానికి వస్తే కృష్ణ పరమాత్మే పాండవుల్ని నడుపుతూ ఉన్నాడు ఈ భారత కథని ఈ రకంగా ముందు మనం చెప్పుకోకపోతే ఈ స్వరాజ్య భగవద్గీత అర్థం కాదు మనకి పరమాత్మ యొక్క సహాయం ఉందని చెప్పినట్టుగా సత్వగుణం ఉన్నవాళ్ళు లోకంలో ప్రపంచంలో ఓడిపోతారు కాబట్టి రజోగుణానికి ఉన్నంత బలం సత్వగుణానికి లేదు అయినా సత్వగుణం పాటించాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాటించాలి లోకంలో ఓడిపోయిన మోక్ష సామ్రాజ్యాన్ని గెలుస్తాం లోకంలో జరిగే యుద్ధంలో ఓడిపోయిన మోక్ష సామ్రాజ్యం మాత్రం పొందుతాం అది విజయం అంటే ఆ భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఎక్కడ కృష్ణ పరమాత్మ ఉంటే అక్కడ అర్జునుడు కూడా కలిసి ఉంటే విజయం తని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అక్కడ విజయం మోక్షం అని ఇక్కడ ఓడిపోయినా ఇక్కడ చచ్చినా అనుమణనాలు పోయినా వాడు ముక్తుడవడం మాత్రం ఖాయం కాబట్టి భారత యుద్ధం అంతా కూడా అజ్ఞానం నుంచి జ్ఞానానికి జ్ఞానం నుంచి పరమపదానికి తీసుకెళ్ళేటువంటి కథ రహస్యంగా అంతరాధంగా దీంట్లో ఉంది ఈ వ్యక్తిగత సామాజిక ధర్మం విషయానికి వస్తే భీష్ముడు ఏం చేస్తున్నాడు వ్యక్తిగత ధర్మాన్ని పట్టుకొని సమాజ ధర్మాన్ని చెడగొట్టాడు పాండవులు కూడా వ్యక్తిగత ధర్మంతో ధర్మరాజే ఉన్నాడు వ్యక్తిగత ధర్మంతో నేను అబద్ధం ఆడను అన్నాడు ద్రోణుడిని చంపాలి అంటే ఎవరు చెప్పినా నమ్మడు ఒక ధర్మరాజు చెప్తేనే ద్రోణుడు నమ్ముతాడు ద్రోణుడికి ఏమో తన కుమారుడు అశ్వత్థామంటే మితిమీరిన ప్రేమ అశ్వత్థాముడు కోసమే అత్తం చెప్పే మాట ఏంటంటే అశ్వత్థామేమో దుర్యోధనుడికి స్నేహితుడు అశ్వత్థామేమో ఇటు పాండవులకు రాడు అయితే మళ్ళీ నేను ఊరుకుంటే ద్రోణుణ్ణి నువ్వు కౌరవపక్షాన్ని యుద్ధం చేయాలి అన్నాడు నేను చెయ్యను అన్నాడు అశ్వత్థామ చెయ్యాల్సిందే లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను పుత్ర ప్రేమతోటి ఇష్టం లేకపోయినా ద్రోణుడు కౌరవుల వైపు యుద్ధం చేశాడు ద్రోణుడిది శుక్రనీతి శుక్రనీతి అంటే రాక్షసుల నీతి రాక్షసులు అంటే ఎవరు అంటే శరీరమే ఆత్మ అనేవాడు రాక్షసుడు వాళ్ళు తపస్సు చేసి వరం కోరేది శరీరం చావకుండా ఉండటానికి అది అసాధ్యం కాబట్టి మాయోపాయంతో వాళ్ళందరూ కూడా రాక్షసులు చనిపోయారు ఎంతమంది రాక్షసులు పురాణాల్లో శరీరంతో మరణం రాకూడదు అనుకుంటే ఎన్ని వరాలు పొందినా చివరికి వాళ్ళు శరీర ప్రకారంగా చనిపోయారు శుక్రాచార్యులు కూడా వాళ్ళకి గురువు దీన్ని శుక్రనీతి అంటే ద్రోణాచార్యుని యొక్క తండ్రి అతనికి వీర్య స్ఖలనం అయినప్పుడు పూర్వం ఆ వీర్యం ఎంతో గొప్పది అపురూపం అప్పుడు బ్రహ్మగారు సంతానం సృష్టి అంతా కూడా వ్యాప్తి చేయాలి జనాభా అనేటువంటి సంకల్పంతో ఉన్నారు ఆ రోజుల్లో మహర్షులు ఆ బ్రహ్మ యొక్క ఆజ్ఞని అనుసరించి శుక్లాన్ని వృధా చేసేవాళ్ళు కాదు దాన్ని వచ్చినప్పుడు